కొందరు ముద్రలు ఎరుకే అని తెలుసుకును మీ నీకి వేళ పని లేదు వినుమీ ముందుగా పరిపూర్ణమున్నాది కానీ గుర్తు ఎందుండకుండా దాన్నెగొట్టితే తెలుసుకును మీకి పని లేదు విను మీ కొందరు ముద్రలు కనబలను అందురు మరికొందరు అధిక మందురు ద్రష్టం కొందరు భజనే లెస్ అందు ఇవి అన్నీ ఎరుకే చాలునని తెలుసుకొనిమి నీకివియ్యేలా పని లేదు వినుమీ ముందుగా పరిపూర్ణమున్నది కానీ గుర్తు ఎందుండకుండా దాన్ని ఎగరగొట్టితే చాలునని తెలుసుకొనిమి నీకు పని లేదు ఇంటి పదవి భాజాను